అంటే స్థిరమైన లక్షణమేదో అది స్వభావం మారిపోయే లక్షణమేదో అది చెంచలం పాత్రోచితమంతా చెంచలం ఇది గుర్తుపెట్టుకోవాలి తమ తమ సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములు తమకే తెలియని జడములైన సూర్యుడు నీరు అగ్ని తమ తమ భౌతిక గుణములలో భౌతిక గుణములకు మించిన అధిష్టానమైన సృష్టి లక్షణములను అంటే సత్చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందములను వ్యక్తం చేస్తున్నవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అధిష్టానము ఆశ్రయం ఇదే దీంట్లో విశేషం ఈ అధిష్టానాన్ని పట్టుకోవాలి ఆశ్రయాన్ని బిజిలిపట్ల హరి ఓ శ్రీ గురుభ్యో నమరి ఓర్ణమద పూర్ణమిదం పూర్ణ ఓర్ణముద్య ఊర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్య తూ శాంతిశాంతిశాంతి హరి శ్రీగరుభ్యో నమ హరి నారాయణ నారాయణ